వృత్తి విభాగం ఎలా పనిచేస్తుంది నాలుగు సంస్కార విభాగం ఎలా పనిచేస్తుంది నాలుగు వాసనా విభాగం ఎలా పనిచేస్తుంది ఆరిటి మీద పూర్ణమైన అవగాహన కలిగి ఉండాలన్నమాట ఇది స్వాధ్యాయం అంటే మనం చాలా యజ్ఞాల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం బుద్ధికి సంబంధించింది ఈ స్వాధ్యాయ యజ్ఞం అంటే స్వాధ్యాయ యజ్ఞం చెయ్యకుండా శుద్ధ బుద్ధిని పొందడం సాధ్యపడదు ఇది గుర్తుపెట్టుకో ఎందుకు చేయాలండి అంటే ఎందుకు చేయాలి స్వాధ్యాయ యజ్ఞం ఎందుకు చేయాలి నువ్వు శుద్ధ బుద్ధిగా ఉండాలి ఎందుకనిట ఈ శుద్ధ బుద్ధికి ఆత్మకి మధ్య పెద్ద తేడా లేదు తేడా అయితే ఉంది పెద్ద తేడా లేదు బుద్ధి గ్రాహ్యం అతీంద్రియం అతీంద్రియమైన ఆత్మని తెలుసుకోవడానికి శుద్ధ బుద్ధి పనికొస్తుంది మలిన బుద్ధి పనిగారు మలిన బుద్ధి అంటే ఏమిటి ఆరు కేటగిరీలలో ఏదో ఒక కేటగిరీతో ఇది కలిసిపోతుంది అయితే కామంతో అయినా కలుస్తుంది లేదా కర్మతో అయినా కలుస్తుంది లేదా భోగంతో అయినా కలుస్తుంది లేదా వృత్తితో అయినా కలుస్తుంది లేదా వాసనతో అయినా కలుస్తుంది లేదా సంస్కారంతో అయినా ఏదో ఒక దాంతో కలిసిపోతుంది కాబట్టి బుద్ధి కర్మానుసారిణీ దీనికి రెండు లక్షణాలు ఉన్నాయి ఒకటి ఏం చెప్తుంది నేను లీడ్ తీసుకుంటా నేను లీడ్ తీసుకుంటా నేనే నాయకత్వం ఇస్తా ఐఎమ్ ది లీడర్ ఐఎమ్ ది లీడర్ అంటూ పక్క నుంచి ఎవడొస్తాడు వెంటనే ఎయ్ లీడ్ చేసేవ్లే కాని కూర్చోపక్కకి అనుసరించి కాస్తా నీకంటే అక్కడ పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు నీకంటే తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడ నీకంటే మహానుభావులు చాలా మంది ఉన్నారు నీకంటే ధనవంతులు బోర్డు మంది ఉన్నారు నీకంటే బలవంతులు బోర్డు మంది ఉన్నారు నీకంటే జ్ఞానవంతులు బోర్డు మంది ఉన్నారు నువ్వేనా లేడరు జరుగు అనుసరించి నువ్వు అని అనుసరించేవాడు కూడా ఇందులోనే ఉంటాయి మానవుడికి వీళ్ళిద్దరు అవసరమా కాదా చాలా అవసరం వాడి జీవితంలో లీడ్ రోలు ప్లే చేయాలి అట్లా ఫాలోయర్ రోల్ కూడా ప్లే చేయాలి ఇది రెండు రెండు పాత్రలు మరి రెండు లేకపోతే వాడి పరిణామం పూర్తి చూడండి విజ్ఞానమయ కోసం అనేటటువంటి పరిణామం పూర్తి మానవుడి రెండు పాత్రల్ని పోషించాలి తప్పక నాయకత్వాన్ని స్వీకరించాలవసరమైనప్పుడు తప్పక అనుసరించేటటువంటి దాసుని యొక్క లక్షణాన్ని కూడా స్వీకరించాలి అంటే సోహం లక్షణము ఇందులోనే ఉంది దాసోహం లక్షణం కూడా ఇందులోనే ఈ స్వాధ్యాయ యజ్ఞంలో మానవుడిలో సోహము దాసోహము ఈశ్వర అర్పితంగా ఇది ఇందులో ఉన్న రహస్యం ఇది గుర్తుపడ్డాలి జగత్ సంబంధమై దేహ సంబంధమై పనిచేస్తూ ఉన్నటువంటి విజ్ఞానమయ కోశంలో ఉన్న ఈ రెండు లక్షణాలని ఈశ్వరార్పితంగా మనం మార్చేటప్పటికీ శరణాగతిగా మార్చేసేటప్పటికీ ఇవేమైపోతాయి లీడ్ రోల్ తీసుకున్నప్పుడు సోహంగా ఉంటాడు నాయకుడుగా ఉన్నప్పుడు సోహంగా ఉంటాడు అదే ఫాలోయర్గా ఉన్నాడు అనుసరించేవాడుగా ఉన్నాడు అప్పుడు దాసోహంగా ఉన్నాడు గురువు దగ్గరికి పరమాత్మ దగ్గరికి వెళ్ళాడు దాసోహం అన్నాడు ఎందుకని వాళ్ళతో ఎప్పుడు సోహం కుదరదు గురువు దగ్గర పరమాత్మ దగ్గర ఎప్పుడు దాసోహమే దాసోహంలో కూడా సోహం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలన్నమాట ఎక్కడ ఎలా వ్యవహరించాలి ఎక్కడ దాసోహం ఎక్కడ సోహం తన జీవితానికి సంబంధించినటువంటి ఆరు కేటగిరీలు పనిచేసినాయి ఆ ఆరు కేటగిరీలో సోహంభావేన పూజేత్ ఇదే సూత్రాన్ని మనకి వేదాంతం అందించింది అంటే దేహో దేవాలయో ప్రోక్తో దేవో దేవ సనాతన త్యజేద సోహం భావేన పూజయేత్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ దేహమే దేవాలయమని ఈ జీవుడే ఆ సనాతనమైన బ్రహ్మమని నీకెప్పుడు తెలుస్తుంది అయ్యా తేజేదజ్ఞాన మాలిన్యం అజ్ఞాన మాలిన్యం నీకు ఎట తెలుస్తుంది నాకు అజ్ఞానం ఉందని ఎడ తెలియాలి స్వాధ్యాయ యజ్ఞం చేస్తే తెలుస్తుంది స్వాధ్యాయ యజ్ఞం చెయ్యకుండా నీ అజ్ఞానం నీ లోపల ఎలా ఉందో నీకు తెలియబడదు అంటే పంచ యజ్ఞాలు ద్రవ్యయజ్ఞం చేస్తే తెలియబడదా తెలియబడదు అంటే అర్థం ఏంటి ఓ నేను అనంతమైనటువంటి ఆర్జన చేశానండి కోట్ల కోట్లు సంపాదించేశానండి లెక్కలేనంత డబ్బు సంపాదించేశానండి విదేశాల్లో సంపాదించానండి స్వదేశంలో సంపాదించానండి ఎక్కడ అడుగు పెడితే అక్కడక్కడ నన్ను ఐశ్వర్యలక్ష్మి నన్ను వెంబడించింది ఈ జన్మలో ఓహో సంతోషం నాయన ఏం చేద్దాం ద్రవ్యయజ్ఞం చేస్తానండి సత్రయాగం చేస్తానండి ఆయుధ చండీ హోమం చేస్తానండి అతిరుద్రయాగం చేస్తానండి రమయాగం చేస్తానండి వెరీ గుడ్ చైనాయన ఇదంతా ద్రవ్య యజ్ఞం సరే ఓ పని చేస్తానండి మీ ఆశ్రమానికి నాకున్న డబ్బు అంతా ఇచ్చేస్తా మరి నువ్వేం చేస్తావు ఆయన మీ ఆశ్రమం దగ్గర వచ్చేవాళ్ళు పోయే ఎవరైనా ఉంటే వాళ్ళ చెప్పులు సరిగ్గా లైన్లో పెట్టి తుడుస్తానండి ఇది మరీ బాగుంది అది కూడా ద్రవ్యోగ్యమే ఒక ఆయన ఇప్పుడు కాదు ఎప్పుడు పంతొమ్మిది వందల తొంభైలో మేము వెళ్ళాం ప్రసాదనలో వెళ్ళాం